సేదసాదరంధిపతాశివసరంభా శంకరాచార్యమ్యమాన్ అస్మదాచార్య పర్యంతా వందే గురు పరంపరా ఆత్మస్వరూప బంధుగణ మనం తొమ్మిదో అధ్యాయంలో చాలా గంభీరమైన శ్లోకాలు కొన్ని ఉన్నాయి చూస్తూ ఉన్నాము తొమ్మిదో శ్లోకం చూడాలి నచ మాంతా కర్మాణి నిబద్ధం ఉదాసీనం అసక్తూ చాలా గొప్ప శ్లోకం ఇది ధనంజయ అనే సంబోధన గురించి చెప్పాను కర్తలో ఓ ఆ కర్మలు నన్ను బంధించవు దాని కర్మాణి నన్ను బి ఆ కర్మలు నన్ను బంధించవు ఆ కర్మలు అంటే నా అధ్యక్షతలో ప్రకృతి సృష్టిస్థితిలయములను చేయుచున్నది అని ఇంతకుముందు మనం చూసున్నాం సో నా యొక్క ప్రకృతి సృష్టి స్థితిలయములనే కర్మలను నా అధ్యక్షతలో నేను సాక్షిని నిలిచి ఉండదా చేస్తోంది అని చూస్తూ ఉన్నాం కదా ఇప్పుడు ఎవరి ప్రకృతి ఈశ్వరుని యొక్క ప్రకృతి ఈశ్వరుడు స్వామి ప్రకృతి స్వం స్వ స్వామి సంబంధం ఉంటారు స్వామి అంటే సన్యాసిని కాదు స్వామి అంటే ఎవరి అయితే కలిగి ఉంటారో వాళ్ళు స్వామి ఏది కలిగి ఉంటారో అది స్వ సో ఫలా ఒక వ్యక్తి యొక్క ధనము ధనము స్వము ఆ వ్యక్తి స్వామి ఆ విధంగా ఈశ్వరుని యొక్క ప్రకృతి సో ఆ ప్రకృతి ద్వారా జరిగేటువంటి కర్మలు యాక్షన్స్ సృష్టి స్థితి లయములు ఇవి ఆ ఈశ్వరుణ్ణి బంధిస్తాయా బంధించవా ఎందుకంటే కర్తృత్వం అనేది బంధమే ఇప్పుడు ఇవి సృష్టి అడుగుతారు ఎలాగా దేవుడు ఈ సృష్టిలా ఎందుకు చేశాడు ఈ సృష్టిలో ఈ రకమైన ఇబ్బందులు ఎందుకు సృష్టించాడు టెర్రరిస్టును ఎందుకు సృష్టించాలి టెర్రరిస్ట్ సృష్టించకపోతే అసలు సమస్య ఉండదు కదా ఎందుకు సృష్టించాడు టెర్రరిస్టును అని ఇలాంటి ప్రశ్నలు అడుగుతారు అంటే ఆ ప్రశ్న ఆ ప్రశ్నలో అభిప్రాయం ఈశ్వరుడు చేసే కర్మలకి ఈశ్వరుడు కర్త కనుక ఆయన వాటికి బాధ్యుడు కనుక ఆయన హీ హ్యాస్ టు ఆన్సర్ ఫర్ డోస్ క్వశ్చన్స్ అనే అభిప్రాయం ఆన్సర్ ఫర్ దోజ్ యాక్షన్స్ అని అభిప్రాయం ఆ అభిప్రాయం తోటి బేస్ చేసుకుని ఆ విధంగా ప్రశ్నిస్తారు మీరు వినుంటారు అటువంటి ప్రశ్న వాస్తవానికి ఈ సృష్టి స్థితి లయములనే కర్మలేవి కూడా ఈశ్వరుణ్ణి స్పృశించదు అయితే చిత్రం ఏంటంటే మనం కూడా అలాగే ఉండొచ్చు ఎందుకంటే ఈశ్వరుడు ప్రకృతి సమష్టి ఆ సమృష్టిలో చేసే కర్మలు ఏమిటి సృష్టి స్థితి లయములు జగత్తు యొక్క సృష్టి స్థితి లయము సరిగ్గా అదే పరిస్థితి మన కూడా ఉన్నది నేను ఈ మాట మీకు తరచుగా చెప్తూ వస్తున్నా ఏదైతే అధిదైవ అధిభూతములందు మీకు పరిస్థితి కనపడుతుందో సరిగ్గా అదే పరిస్థితి మన కూడా ఉంటుంది అధ్యాత్మము ఇది అసలు అవడానికి ఇది అధిభూత విద్య కాదు అధిభూత విద్య అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ అధిదైవ విద్య అంటే దేవతా దేవతోపాసన దేవతలను ఆరాధించటము కర్మకాండ అది అధిదైవ విద్య ఇది అధ్యాత్మ విద్య కాబట్టి అధిదైవ అధిభూతముల యందు ఏ పరిస్థితి ఏ వర్ణన ఉంటుందో అది అధ్యాత్మముందు కూడా ఉంటుంది ఇప్పుడు ఈశ్వరుడు ఈశ్వరుని యొక్క ప్రకృతి మనకు నేను ఆత్మ చైతన్యము ఆ నేను అనే దానికి ఆలంబనంగా ఉన్నటువంటి దేహము మనస్సు దేహము మనస్సు ప్రకృతి అదే ప్రకృతి సో ఈశ్వరుని యొక్క ప్రకృతి ద్వారా సృష్టి స్థితి లేమనే కర్మలు జరుగుతాయి మన యొక్క ప్రకృతి అయినటువంటి దేహేంద్రియముల ద్వారా దేహము మనస్సు ద్వారా మనం ఏమో చేస్తూ ఉంటాం మనం చేసి కూడా సృష్టి స్థితి లేయాలే పెళ్లి చేస్తున్నాడంటే ఏంటి చేసినట్టు తాపరాన్న ఒకదాన్ని సృష్టించినాడు అంతే కదా గృహస్థాస్త్ర వారికి నాంది పలుతున్నాడు దేవుడు జగత్తును సృష్టించినట్లే ఇప్పుడు దేవుడు జగత్తున్న సృష్టించి ఏం చేస్తాడు దాన్ని కాపాడుతాడు అలాగే వీడు కూడా ఆ గృహస్థాశ్రమాన్ని కాపాడుతూ ల్యాస్ దాకా జీవించి ఉన్నంతకాలం దాన్ని పరిరక్షిస్తూ గడుపుతాడు దేహత్యాగం చేసేప్పుడు ఆ గృహస్థాశ్రమం అంతమవుతుంది లేకపోతే సన్యాసం పుచ్చుకుంటే ఇంకా ముందే అంతమవుతుంది మొత్తానికి వీడు కూడా సృష్టి స్థితిలో ఏం చేస్తున్నట్టే కదా అలాగే సంతానం విషయంలో కూడా సంతానానికి జన్మనిచ్చుట వాళ్ళని పెంచి పోషించుట వాళ్ళ దాన్ని వాళ్ళని వెళ్ళిపోయినప్పుడు విరక్తుడైతే ఓ నవ్వు నవ్వుని ఒప్పుకుంటాడు విరక్తుడు కాకపోతే దుఃఖిస్తూ ఉంటాడు మొత్తానికి సంతానంతో ఉన్న సంబంధం లయమైపోతుంది కనీసం దేహత్యాగం చేసినప్పుడైనా అయిపోతుంది కదా అక్కడితో ఆ సంబంధం ఆకడం కొంతమంది ఎవరు ఉంటారంటే ఇంకా కంటిన్యూ అవుతుంది అనుకుంటాను ఇది భ్రాంతి కాబట్టి అసలు ఉన్నప్పుడే లేదా ఆ సంబంధం కల్పితము అనుకుంటే కాపే కాంతా కష్టేపుత్ర వాడు జీవించుండగా వీడు జీవించి ఉండగా ఇప్పుడు అప్పుడే ఈ కల్పిత సంబంధం అంటూ ఉంటే అది తెలుసుకోవాల్సింది పోయి మరణించిన తర్వాత ఇంకా కంటిన్యూ అవుతుందని ఇమాజిన్ చేసుకుని ఏదో భావనలు చేస్తూ ఉంటారు జనాలు ఏం చెప్పమంటారు లోకము పీపుల్ ఆర్ జస్ట్ నట్స్ వటల్స్ కిస్తే సో డోంట్ వై డోట్ వర్కే వాట వరుస కన్నాను సో ద పాయింట్ ఈజ్ ఆ కర్మలు జీవుని బంధిస్తున్నాయా లేదా బంధిస్తున్నాయి అలాగే మరి ఈశ్వరుణ్ణి బంధించాలి కదా ఒక ఒక ప్రశ్న రెండవది ఒకవేళ ఈశ్వరుణ్ణి బంధించకపోతే ఆయన అంటున్నాను నన్ను బంధించను అని అంటున్నాను ఎందుకు బంధించట్లేదు ఆ హేతు ఏమిటో తెలుసుకున్నట్లయితే అదే పరిస్థితిని మనం కూడా మన జీవితంలో మన అనుభవానికి తెచ్చుకుంటే మనకు కూడా కర్మబంధం ఉండడానికి వీట్లేదు కాబట్టి చాలా ఇంపార్టెంట్ డిస్కషన్ అది సో ఈశ్వరుడు ప్రకృతి ద్వారా సంపన్నమయ్యే కర్మలకు వాద్యుడు అవునా కాదా చాలా ఇంపార్టెంట్ డిస్కషన్ ఈశ్వరునికి ఏది వర్తిస్తుందో అదే జీవుడికి కూడా వర్తిస్తుంది కనుక ఈ చర్చ చాలా ప్రధానమైనది చూద్దాము అవతారికి చూద్దాము తర్హితే పరమేశ్వరస్ భూతగ్రామమి విషమం విదతమిత్తాభ్యాం ధర్మాధర్మాభ్యాం సంబంధ సత్ ఇద భగవాన్ కలము నడిగి ప్రశ్నికే అయితే నీవు పరమేశ్వరుడవు ఈ సృష్టిస్థితిలయములకు నీవు మూల కారణము ఈ యొక్క ప్రకృతి గుండా సృష్టి స్థితిలో ఏములు జరుగుతున్నది ఈ సృష్టి స్థితిలో ఏముల సృష్టి ఎలాగ ఉన్నది హిమం భూతగ్రామం ఈ భూతగ్రామమును అంటే ఈ సకల ప్రాణుల యొక్క సముదాయమును నేనే విడిచిపెడుతున్నాను విసురుగాని పునఃపునన్నాడు కదా మరి ఆ భూతగ్రామం ఎలా ఉన్నది హిమం భూతగ్రామం విషమం లేదా విషమంగా ఉన్నది అంటే కొంతమంది సుఖంగా ఉన్నారు ఇంకో కొంతమంది దుఃఖంగా ఉన్నారు అదే కదా విషమము అంటే ఇప్పుడు అందరూ సుఖంగానే ఉండాలి కదా అందరు సుఖంగాను ఇంకో కొంతమంది దుఃఖంగానూ ఎందుకు ఉండాలి కాబట్టి అలా సుఖ దుఃఖములకు ధర్మాధర్మములు హేతువు ఇప్పుడు సుఖ దుఃఖములు అనుభవించేది ధర్మాధర్మములు అంటే చేసేవి అది తెడా చేసేప్పుడు ధర్మాధర్మాలను చేస్తారు సుఖదుఖాలను చేయడం అనుభవించేప్పుడు సుఖదుఖాలను అనుభవిస్తారు కాబట్టి సుఖ దుఃఖముల రూపంగా ఉండే జగత్తుని అంటే కొంతమంది సుఖిస్తున్నారు మరి కొంతమంది దుఃఖిస్తున్నారు ఆ విధంగా విషమమైన ఈ జగత్తుని ఈశ్వరులు సృష్టించేయడం చెప్పాలి తర్వాత జగత్తులో ధర్మాధర్మములతో నిండి ఉన్న జగత్తు కనుక తన్యమిత్తాభ్యాం అంటే సుఖ దుఃఖములకు కారణమైన ధర్మాధర్మములు ఏవైతే గలవో వాటితోటి ఆ ఈశ్వరులకు సంబంధము తప్పదు ఆయనకు సంబంధం కలుగుతుంది ఎప్పుడైతే ధర్మాధర్మములతో సంబంధం కలిగిందో ఈశ్వరుడు కూడా బంధు బద్ధుడవుతాడు బంధింపబడతాడు అని పూర్వపక్షం సో సంబంధ సార్ సంబంధమే బంధం బంధం వేరు సంబంధం వేరు అని అనుకోద్దు సంబంధం అంటే రిలేషన్షిప్ బంధం అంటే బాండేజ్ వాట్ ఈస్ ది బాండేజ్ రిలేషన్షిప్ ఎలో ఇస్తే బాండేజ్ ఇంకా వేరే బాండేజ్ ఏమీ లేదు చాలామంది అనుకుంటారంటే రిలేషన్షిప్స్ వేరే ఉంటాయి బంధములంతా ఏమో పాశాలోనే వచ్చి తాళీ చేసి కడతారని అలాగేమీ కాదు ఈ రిలేషన్షిప్పుని ఉందని అనుకోవడం దానికి అనురూపంగా వ్యవహరిస్తూ ఉండటము ఇదే బంధం అంతకుము వేరే బంధం ఏమీ లేదు కాబట్టి ఈశ్వరునకు జగత్తుతో జగత్తుల ఉండే వైషమ్యము అంటే వీక్నెస్ సుఖ దుఃఖములతో పరస్పర విరుద్ధములైన స్థితులు వాటికి నిమిత్తములైనటువంటి ధర్మాధర్మములతో సంబంధము కలుగును అంటే ఈశ్వరుడు కూడా బంధము కలవాడే అవును కదా అనే శంకేటే కళలో దానికి సమాధానాన్ని శ్రీకృష్ణుడు ఈ శ్లోకంలో చెప్తున్నాడు హే తాని కర్మాణి ఆ సృష్టి స్థితులయ్య కర్మలు న మాం న బి అవి ఎందుకు బంధించమంటే ఆ బంధించకపోవడానికి హేతువు నాలుగో అధ్యాయంలో మూడో అధ్యాయం ఇంతకు ముందు విస్తారంగా చెప్పి ఉన్నాడు కర్మయోగము అనే సందర్భంలో అదే హేతువుని ఇక్కడ మనం స్వీకరించాల్సి ఉంటుంది సో అక్కడ ఏమని నమాం కర్మాని లింపంతి ఇక్కడ నమాం తాని కర్మాని నిబద్ధనంతి అని చెప్పాడు ఇక్కడ ఆ కర్మలో నన్ను బంధించబో సరిగ్గా అలాగే అక్కడ నమాం కర్మాని లెంపతి సో ఆ కర్మలు నన్ను లేపము చేయవు లేపము అంటే ఇప్పుడు భోజనం చేసిన వెంటనే మీరు చేయందుకు కొడుకుంటారు చేందుకు కొడుకుంటారు చేతికి ఆ మీరు తిన్న అన్నము చేతికి కొంత లేపము అవుతుంది మీరు చే కడుక్కోకుండా ఉండాలంటే స్కూన్తోటి తినాలి ఇంకా స్కూన్తో తింటే చేకడుకోక స్పూన్తో తింటుంటే చొక్కా మీ పడింది అనుకున్నప్పుడు చొక్కాన్ని వాష్ చేసుకోవాల్సి ఉంటుంది మొత్తానికి ఎక్కడ ఎక్కడ టచ్ అయితే అక్కడ లేపం ఉంటుంది అన్నాం లేపం నేను చిన్నప్పుడు ఏదో ఈ గమ్ము కావాల్సి వస్తే ఆ గింజి బొమ్మను అడిగేవాళ్ళం ఆ గింజి దమ్ము కింద వర్క్ అవుతుంది అయితే మామూలుగా వాళ్ళు అయ్యో అది ముట్టుకుంటే పాచే నీరు పాచేయిపోతారనా లేదా అది మడిపోతున్నానో ఏదో వాళ్ళ ఇబ్బందులు వాళ్ళు ఉండేవాళ్ళు ఏదో ఆరోగ్యంగా కొంత గదుగురుగా ఉండేది మేము అపవిత్రమైపోతావుదో తెలిసి ఆ అన్నం అపవిత్రమైపోతుందనో ఏదో బెంగ ఒకటి వాళ్ళలో ఉంది పెద్ద వాళ్ళలో ఏవి అది ఎవరు మీరు దెబ్బలాడి వాళ్ళం ఆ అన్నము ఆ గంజిని ముట్టుకుంటే అది గాక్స్ లైక్ ఎ గ్లూ గంజంటే గ్లూ కింద పడిపోతుంది ఎందుకని అది దానినే లేపము అంటే లేపము అంటే ఏమిటో మీకు తెలియడానికి లేపము లేపము లేదు అంటే మీకు తెలియాలంటే మన పోస్ట్ ఆఫీస్కి వెళ్తే మీకు తెలుస్తుంది పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి స్టాంపు తీసుకుంటారు స్టాంపు తీసుకుని ఇప్పుడు ఆ స్టాంపు దానికి పెట్టాలి ఎలా పెడతారు అక్కడ గమ్ముండదు నీళ్లు ఉండవు ఏముండవు సరే నాలుగు సిటీవర్ చూసి ఎవరు చూడడం లేదు ఎవరిక లేవు ఆ దాన్ని పెట్టి ఇలా ఇలా ఎన్నిసార్లు నొక్కినా మళ్ళీ అలా తిప్పే కింద పడుతుంది ముద్దే నాలుగు మాత్రం దానికి వాళ్ళు ఏదో నల్లది ఏదో అది నాలుగుకి తగిలి నాలుదో ఏదో విసురుకమైన రుచిదో తగలడమే తప్ప అది అతుక్కోదు అలాగే ఇంగ్లాండ్ కవరు ఎప్పుడైనా కొన్నారా ఈ మధ్య కాలంలో ఎలా ఉందో ఇంగ్లాండ్ కవర్కి వాడు గీతలాగా గమ్ము కట్టాడు అది ఎప్పుడైనా అతుక్కోవడం మీరు ఎగుదరా మనం అతుక్కోలేదు మీకేమైనా అతుక్కుందేమో నేను అడిగాను అలాగే ఐదు రూపాయల కవర్ కూడా ఒకటి పెడతాడు అదే వాడు ఇచ్చినప్పుడే ఊడిపోతూ ఉంటున్నాడు ఇటుపక్క అటుపక్క అతికించి ఇస్తాడు అది కూడా ఊడిపోతూ ఉంటాయి ఇలా లేని పంతి మన పోస్ట్ ఆఫీస్లో అసలు లేపం అనేది ఉండదు ఏమండదు అప్పుడప్పుడు నేను యూఎస్ఈ వింటూ ఉంటాను అక్కడ కవర్ వాడు అతికించి నాకు పోస్ట్లో కవర్ వస్తుంది ఏదో ఒక వస్తుంది అది చింటే ఊడి రాదండి ఇదిగాది కత్తిరి ఉంటే తప్ప మీరు ఆ కవర్ని వేక లేదంటే కరెక్ట్ కేట్టి కాదు అది ఇటు సాగితే అటు సాగుతుంది అటు సాగితే ఇటు సాగుతుంది తప్ప అప్పుడు నేను ఎలా కష్టపడిపోతుంటే ఎవర చెప్తారో అది అది ఊడదది మీరు కత్తిరి కట్ చేసుకోవాలి తప్ప అది ఊడదీస్తే అది ఊడదు నిజంగా ఊడదు అది లేపం ఇప్పుడు లేకపోతే మీకు అర్థమైపోయింది కదా సో అక్కడ శ్రీకృష్ణు ఏమన్నాడంటే నమాం కర్మాన్ని లింపతి ఈ కర్మలు నన్ను అతుక్కోవు నాకు అతుక్కోవు అతుక్కొనుతా అంటారు తెలుగులో అతుక్కోవు ఇప్పుడు మనల్ని కర్మలు బంధిస్తున్నాయి మనం కర్మబంధంలో ఉన్నాం ఏమిటి శ్రీకృష్ణుని స్పెషాలిటీ ఆయనకి ఎందుకు లేదు ఈ కర్మబంధం ఎందుకు లేదంటే నమే కర్మ ఫలే స్పృహ నాకు కర్మఫలమునందు తృష్ణ లేదు కర్మ కర్మఫలము అని రెండు ఉంటాయి కర్మకి కర్మఫలానికి మధ్యలో సంబంధం లేదు అంటే ఎలాగంటే ఈ కర్మ చేస్తే ఆ కర్మఫలం వస్తుంది అంటాడు ఆ కర్మఫలాన్ని వెళ్ళి ఈ కర్మ ఒప్పుకోదు ఇప్పుడు అది ఇట్స్ స్మాల్ పాయింట్ బట్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ కర్మ మీరు అగ్నిహోత్ర కర్మ ఎక్కడ చేస్తారనుకోండి దేహత్యాగం అయిన తర్వాత స్వర్గం లభిస్తున్నారు స్వర్గానికి వెళ్ళినప్పుడు అక్కడికి అగ్నిహోత్ర కర్మ రాదు ఇంకా ఇక్కడతో అది ఆఖరు మీరు స్వర్గసుఖాన్ని అనుభవిస్తుంటే అగ్నిహోత్రము ఈ దిల్లు గుడిగా ఇవన్నీ అక్కడికి ఇంకా చేరవు అదే అదిదో అయిపోయిందంటారు కర్మకి కర్మ ఫలంతో లేపం లేదు కర్మకి కర్తతోటే లేపం ఈ చేసేవాడితోటే ఉంటుంది లేపం కర్మ ఫలంతో లేపం ఉన్నది అని చెప్పి నేను తీరా కర్మ ఫలాన్ని వీడు పొందినప్పుడు అక్కడ కర్మ యొక్క ఛాయ కూడా ఉండదు ఎందుకంటే కర్మకు కర్మ ఫలంతో లేక ఉండదు కానీ కర్మ చేసిన వెంటనే నేను ఈ కర్మను చేశాను అనే అభిమానంలో వీడు పడిపోతాడు దానిని కర్తృత్వాభిమానము అంటారు ఇప్పుడు మీరు గమనించారా ఏదైనా ఒక సభ ఆరంభం చేశారనుకోండి ఇనాగిరేట్ చేయటము లేకపోతే ఏదైనా ఒక విగ్రహాన్ని ఇనాగురేట్ చేయటము ఇలాగే ఇనాగిరేషన్స్ ఏమో చేస్తారు కదా అప్పుడు దాన్ని ఫోటో తీస్తారు ఫోటో తీసి ఆ ఫోటోని గట్టిగా అక్కడ కట్టించుకుని పెట్టుకుంటాను అడిగిన వాళ్ళకి అడిగిన వాళ్ళకి కూడా చూపిస్తూ ఉంటాం చూడండి ఫోటో అది నేనే చేశాను అని అంటే ఏమైపోయినట్టు ఆ చేసిన కర్మ ఈయన హృదయంలో అభిమానము రూపముగా ట్టిగా అప్పు ఉన్నది మాములుగా ఈ ఫోటో తీయించుకుంటారు ఏదైనా కార్యక్రమాలైన వెంటనే కార్యకర్తలు అందరూ ఫోటో తీయించుకుంటారు అందరూ కలిసి ఆ ఫోటో ఎందుకు తీయించుకోవడము అంటే అభిమానం మేము చేశాము ఈ పని ఈ పని చేసిన వాళ్ళందరూ ఫోటో తీయాలి ఆ ఫోటోలో నా ముఖం కనపడాలి ఆ ఫోటో పైన హెడింగ్ ఈ కార్యకర్తలు అని హెడింగ్ పెడతారు నేను కార్యం చేశాను కనుక నా ముఖం ఆ ఫోటోలో ఉండాల్సిందే ముందు ఉండాలి ఎందుకంటే నేను చేశాను అని అప్పుడు ఫోటో తీయించుకుంటారు తీయించుకుని ఫోటో భద్రం చేసుకుంటారు అప్పుడప్పుడు చూస్తూ సంతోషిస్తారు నేను చేశాను ఇదని తర్వాత ఎవరైనా ఇంటికి వాళ్ళని చూపిస్తారు చూసారా ఇది నేనే చేశాను అని చూపిస్తాను కదా మరి ఎంత గట్టిగా కర్మ లేపమున్నదో మీరు ఆలోచించుకోండి మనుషుల్లో వివాహం చేసుకుని మూడు వేస్తాడు ఈ మూడు కర్మ చేశాడు దానికి దాని ఫోటో తీస్తాడు వీడియో తీస్తాడు ఆల్బమ్లో పెడతాడు ఒక్కొక్కటి ఆ రెస్ కాపీలో ఎనిమిది కాపీలో సంపాదించి ఆల్బములు కింద తయారు చేస్తాడు అడిగిన ఇద్దరికే చూపిస్తాడు అడిగిన వాడికి అడగని వాడికి అలా ఇది ఇది నేను చేశాను ఈ పని చూడండి నేనే చేశాను నేనే చేశానని చూపిస్తూ ఉంటాను సో ఈ విధంగా మనిషిని కర్మ అభిమాన రూపంగా ఆ అభిమానానికే ఓ పేరుంది దాన్ని కర్తృత్వము రూపంగా కర్మ చేసిన క్షణం నుంచి చేస్తున్నప్పుడే ఇంకా పూర్తి కాకుండానే కర్మ వీడిని అతుక్కుపోతుంది అభిమానం రూపంగా లేపం అయిపోతుంది అదొకటి కర్మ బంధంలో ఫస్ట్ అంశం కర్మబంధంలో రెండో ఏమంటే కర్మ ఎందుకోసం చేస్తాడు వీడు ఫలం కోసమే చేస్తాడు అంటే కర్మ చేయడానికి ముందే ఫలరూపంగా ఆ కర్మ ఫలంతో వీడు తృష్ణ పెట్టుకుంటాడు ఆ విధంగా కర్మ ఫలా కర్మ చేరంభించడానికి ముందే వీడు ఫలాభిమానంతో ఫలాభిమానం రూపంగా లేపాన్ని కలిగి ఉంటాడు అంటే ఏదో చిన్న లూజ్ కనెక్షన్ ఉందనుకుంటా సో కర్మ చేయడానికి ముందే కర్మఫలమునందు తృష్ణ ఆ విధంగా ఫలాభిమానము అది లేపము కర్మ చేస్తున్నప్పుడు చేయడం అయిపోయిన తర్వాత ఈ కర్మకు కర్తను నేను అనే అభిమానము ఇది లేపము సో కర్మ ఫల అభిమానము దానికి భోక్తృత్వము అని పేరు కర్మ అభిమానము దానికి కర్తృత్వము అని పేరు ఈ రెండూ కలిస్తే వాడు జీవుడు అదే సంసారము అదే ధర్మాధర్మములకు నిమిత్తము అదే సుఖదుఖములకు సంసార బంధములకు హేతువు ఇది కర్మ యొక్క వ్యవస్థ చాలామంది ఏమనుకుంటారంటే భగవద్గీత కర్మ సిద్ధాంతం చెప్తోంది అంటారు ఏమిటి కర్మసిద్ధాంతం ఏమిటి అంటే లాస్ట్ జన్మలో నువ్వు చేసిన కర్మలు ఈ జన్మలో అనుభవిస్తావు ఈ జన్మలో చేసిన కర్మలు మళ్ళీ జన్మలో అనుభవిస్తావు ఇది భగవద్గీత చెప్తోంది అని అనుకుంటారు నేను చెప్పమంటాను భగవద్గీత ఆ మాట అన్నమాట వాస్తవం ఆ మాత్రం మాట భగవద్గీతలో లేకపోలేదు కానీ దానికి భగవద్గీతలో ఎక్కడో మూల ఉంటుంది అది అది సత్యమే కూడా కానీ భగవద్గీత కర్మ గురించి చెప్పేటువంటి ఉత్తమోత్తమైన ప్రసంగం అది కానే కాదు భగవద్గీత ఆత్మస్వరూపానికి జీవులకు జన్మ మృత్యువులు లేవని చెప్తుంది శివుడికి పుట్టుక మరణము లేవని చుట్టాను పుట్టుక మరణము లేని ఆత్మస్వరూపుడు నీవు అని ఘోషిస్తుంది అటువంటిప్పుడు నీకు పూర్వజన్మ నీకు తర్వాతి జన్మ అక్కడ ఇక్కడికి ఇక్కడ అక్కడికి అని అలా చెప్తుందా భగవద్గీత తర్వాత నీవు కర్తము భోక్తము కావు అని కాబట్టి నేను ఇవేమీ నాకొద్దు నేను కడతానే నేను పోపుతానే నాకు పూర్వజన్మ ఉంది ఇప్పుడు మళ్ళీ పుట్టాను నేను చచ్చిపోతాను మళ్ళీ జన్మ వస్తుంది అని మీరు అనుకునే పక్షంలో మేము మీరు దాని మేము దానికే అని మీరు అనుకుంటే సరే అయితే పుట్టిన వాడికి పెట్టడం తప్పదు లాస్ట్ జన్మ నుంచి ఈ జన్మలకి కర్మఫలాలు వస్తూ ఉంటాయి ఈ జన్మ నుంచి మళ్ళీ జన్మకి వెళ్తాయి అని చెప్తుంది అంతే తప్ప అదే పరమసిద్ధాంతంగా చెప్పదు అందుచేతనే దానికి కర్మసిద్ధాంతము అని పేరు పెట్టింది భగవద్గీతలో ఆ పదప్రయోగం లేదు కర్మసిద్ధాంతము అనే హెడింగ్ ఏమీ లేదు కానీ లోకంలో ఆ పేరుతో ఆ రకమైన భావజాలము ప్రచారంలో ఉన్నది దాన్ని అలా వదిలిసేమి చేసేది ఏమీ లేదు కర్మసిద్ధాంతము కానీ భగవద్గీతలో కర్మ గురించి చెప్పిన సారమది కానే కాదు కర్మ గురించి చెప్పిన ప్రధానమైన అంశం ఏమంటే కర్మయోగము కర్మయోగం లేరు కర్మసిద్ధాంతం లేరు కొంతమంది కర్మ సిద్ధాంతాన్ని ఆ కాకి మహాప్రాణవర్ణంగా కూడా ఉచ్చరిస్తారు కర్మ అంటారు కర్మ అనేది ఏమి ఉండదు కర్మ ఏముంటుంది మహాప్రాణవర్ణం ఉచ్చరించ ఉచ్చరించాల్సిన చోట మానేసి అక్కర్లేని తోట ఉచ్చరిస్తే ఉచ్చారణ దోషాలు సో కాబట్టి కర్మ గురించి భగవద్గీత చెప్పేటువంటి అత్యంత ఉత్కృష్టమైన సత్యం ఏమిటంటే కర్మ కర్మకి నీవు కర్తము కావు ప్రకృతియే కర్త కర్మఫలములతోటి నీవు తృష్ణ పెట్టుకొనము నిష్కామంగా నీవు కర్మను అనుష్ఠించము అనే సిద్ధాంతం చెప్తుంది మీరు రెండు ప్రిన్సిపుల్స్ని వైలేట్ చేసి కర్మఫలముల నుం తృష్ణ కర్మకు కర్తను నేనే అనే కర్తృత్వాభిమానాన్ని పెట్టుకుంటే ఆ విధంగా కర్మ మంచి కర్మైనా చెడు కర్మైనా మంచి కర్మ సో ఏదైనా కూడా బంధిస్తుంది మంచి కర్మ అయినట్లయితే బంగారు సంఖ్యల సంఖ్యలు చెడు కర్మ ఎట్లయితే ఇలుప సంఖ్యళ్ళు సో ఆ విధంగా కర్మ మనుషుల్ని బంధిస్తూ ఉంటుంది కానీ నన్ను బంధించదు నాన్న కర్మ అని నిలపది మనమే కర్మ ఫలే స్పృహ సపోజ్ శ్రీకృష్ణుడు ఏ విధంగా అయితే కర్మ విషయంలో తన స్వరూపాన్ని యథార్థంగా తెలుసుకుంటూ ఉన్నాడో అంటే తన ఎందు కర్తృత్వ హోక్తృత్వములనేవి లేవు కర్మ నడుస్తూ ఉంటుంది నేను కర్తను కాను అని ఆయన తెలుసుకుని ఉన్నాడు కనుక ఆ జ్ఞానము యొక్క మహిమ చేత జ్ఞానం అంటే జ్ఞానానికి చాలా మహిమ ఉంటుంది ఆ పవర్ ఆఫ్ నాలెడ్జ్ ఆ జ్ఞానము యొక్క మహిమ చేత ఆయన కర్మబంధంలో లేడు ఆయన చూసినట్లయితే చాలా కర్మలను చేసినట్టుగా కనపడుతున్నాను కానీ ఆయన ఏ కర్మలు బంధించవు సో అయితే ఆయన ఏ ప్రిన్సిపుల్ని పాటించి కర్మబంధం నుంచి విముక్తుడైనాడు అదే ప్రిన్సిపుల్ మనం పాటిస్తే ఏమిటవుతుంది అనమాట ఆయన కూడా చెప్పాడు అక్కడ ఇతి మాం యోగిజానాటి కర్మభిర్ నస్యతే ఈ విధంగా నన్ను అంటే ఆత్మరూపుడనైన నన్ను ఈ విధంగా అంటే కర్తృత్వభోక్తృత్వరహితంగా అంటే ఆత్మచైతన్య ఈశ్వరుడు ఆత్మచైతన్య రూపంగా నాయంలో ఉన్నాడు ఇది అధ్యాత్మ విద్య దీన్ని అధ్యాత్మ విద్య అంటారు అధ్యా ఉపనిషత్తు అంటే ఉప సమీపంలో అధ్యాత్మ విద్యలో ఈశ్వరుడు ఆత్మరూపంగానే ఉంటాడు ఇంకే రూపంగానూ ఉండడు మీరు ఈశ్వరుణ్ణి బాహ్యమునందు ఏ రూపంగానైనా మీరు ఆరాధిస్తున్నారు అంటే అది అధిదైవం అవుతుంది తప్ప అధ్యాత్మం అవ్వదు అధిదైవం అవుతుంది ఈశ్వరుడు వైకుంఠంలో ఉన్నాడు అంటే అధిదైవము ఈశ్వరుడు దేవాలయంలో ఉన్నాడు అంటే అధిభూతము ఈశ్వరుడు నాయన్ను ఉన్నాడు అంటే అధ్యాత్మం కాబట్టి వేదాంతము అధ్యాత్మ విద్య ఇలా ఎందుకు చెప్తున్నానంటే జనం కన్ఫ్యూజ్ చేసి పెడతారు ఇటు వేదాంతాన్ని అటు పురాణాన్ని మిక్సప్ చేసేసి కన్ఫ్యూజ్ చేసి కిచడీ చేసి అక్కడ ఆ చేస్తే కన్ఫ్యూజ్ అవుతారు కిచిడీ మంచిది వెరీ నైస్ టేస్ట్ ఉంటుండే కానీ వీడు కన్ఫ్యూజ్ అవుతాడు అది సమస్య కన్ఫ్యూజ్ అవుతుండగా కిచికిని భక్షించినట్టుగా అంతా స్పష్టంగా క్లియర్గా తెలుసుకుంటే సమస్య లేదు ఇక్కడ అంతా కన్ఫ్యూజ్ చేసి పెడతారు శంకరుడు అధ్యాత్మ విద్యని బోధించారు ఆయన అధ్యాత్మ విద్యను బోధించి నాకే ఒకసారి మనం ఏం చేస్తాం శంకరుని యొక్క విగ్రహం పెట్టేసి పూజ చేసేసి చేతులు దినికొచ్చుకుంటూ ఉంటాం విగ్రహం పెట్టి పూజ చేయటానికి శంకరునికి సంబంధం ఏం లేదు నో కనెక్షన్ అంటాడు శంకరుడు అధ్యాత్మ విద్యను మూడు ప్రాతస్మరాన్ని ప్రతి సంస్ఫుర ఆత్మతత్వం ఆయన ఎక్కడ చెప్పినా ఆత్మతత్వాన్ని అంటే ఈశ్వరుని ఆత్మరూపంగా దర్శించుట దాన్ని బోధించేట తప్ప నువ్వు నా విగ్రహం ఒకటి పెట్టి పూజలు చేయ అభివేకాలు చేయి చాలా వెరీ ప్రిక్యూలియ సిచ్యువేషన్ ఒకటి అంటే కన్ఫ్యూషన్ అధ్యాత్మాన్ని అధిదైవాన్ని పూర్తిగా కన్ఫ్యూజ్ చేసి పారేట దాంతో వాటిల్లో స్థూలంగా ఉంటుంది అధిదైవం అధ్యాత్మం చాలా సూక్ష్మంగా ఉంటుంది అసూక్ష్మైన అధ్యాత్మం మరుగున పడిపోయి ఈ స్థూలమైన అధిదైవమే మనకు బలంగా ఉంటుంది ఇట్ ఇట్ ఇవర్ సిచ్యువేషన్ కాబట్టి ఎనీవే ఇది మాం యోగి జానాది ఈశ్వరుడనైనా నేను ఆత్మరూపంగా నేను ఎందు ఉన్నాను కాబట్టి ఈశ్వరుడు అంటే ఆత్మయే కాబట్టి ఈశ్వరుడు ఎందు కర్తృత్వ భోక్తృత్వములు లేవు అంటే అర్థం ఆత్మస్వరూపమునందు కర్తృత్వ భోక్తృత్వములు లేవు అని అభిప్రాయం కాబట్టి ఎవడైతే ఈ విధంగా ఆత్మస్వరూపాన్ని ఇచ్చి సేమేష్ ఈశ్వర అకర్తృ అభోక్తృ రూపంగా తెలుసుకుంటాడో అభిజానాతి అంటే గుర్తుపడతాడో గుర్తుపట్టడం అభిజానాతి అంటే అభిజ్ఞాన అనే మాట అభిజ్ఞాన శాతంత్రం ఎప్పుడు ఉండదు అభిజ్ఞానం అంటే ఉంగరాన్ని గుర్తుపట్టడం అనేది ఉంటుంది అలాగే ఎక్కడ కూడా వీడు ఆత్మస్వరూపాన్ని గుర్తుపట్టాడు అంటే అహంకారం ఉంటుంది ఈగో అదే కర్త భోక్త అదే తారానికి ఉంటాడు అనుకుని అకర్తృ అభోక్తృ ఆత్మస్వరూపాన్ని గుర్తుపట్టలేడు అది మరుగున పడిపోయి ఉంటుంది అజ్ఞానం వలన ఆ పరిస్థితిని మార్చి ఆత్మస్వరూపాన్ని చిన్నవడమైన నిరుజాసనాదుల వలన తెలుసుకుని అంటే ఆత్మను యథార్థంగా గుర్తుపట్టి అకర్తృ అభోక్తృ ఆత్మరూపుడై నిలిచి ఎవడైతే ఉంటాడో వాడు కూడా నేను అలాగే కర్మల చేత బంధింపబడ్డాడు అని శ్రీకృష్ణుడు చెప్తాడు కాబట్టి ఈశ్వరునికి కర్మబంధం ఎందుకు లేదు అని తెలుసుకోవటం వల్ల మనము కర్మబంధం నుంచి బయటపడే ఉపాయము గోచరం అవుతుంది అది ఆ చర్చ యొక్క తాత్పర్యం అంటే ఈశ్వరునికి ఏది వర్తిస్తుందో అది నాకు కూడా వర్తిస్తుంది ఈశ్వరుడికి జీవుడికి మధ్యన అభేదం అమ్మది కదా తర్వాత భేదం అనుభవానికి వచ్చే సందర్భంలో కూడా ఈశ్వరునికి జీవులకు అంశాంశు భావము ఉంటుంది అంశయందు ఏ ధర్మం ఉంటే అంశయందు కూడా అదే ధర్మం ఉంటుంది సింధు బిందు సారీ డైవర్స్ చెప్పాను నేను ఇందాక నేను అన్నది చేశాను అంటే ఒక తోట మహాప్రాణం చెప్పాల్సింది లైట్గా చెప్పి లైట్గా చెప్పాల్సింది మహాప్రాణం చెప్పను సింధు బిందు బిందువు అంటే ఎవరో అమ్మాయి అనుకున్నారా కాదు బిందువు తెలుగులో అయితే బిందువు సింధువు బిందువు సింధువు అంటే సముద్రం బిందువు అంటే నీటి పొట్టు సముద్రంలో ఎన్ని లక్షణాలు అయితే ఉంటాయో అవన్నీ నీటి పొట్టులో ఉంటాయి ఆ నీటి పుట్టు అంటే సముద్రం నీటి పొట్టు సో సముద్రం నీటి సముద్రపు సముద్రం లక్షణం ఏంటంటే అది నీరు నీటి బొట్టు ఎలా ఏమిటి నీరు సముద్రపు నీరు ఉప్పగా ఉంటుంది నీటి బొట్టు ఎలా ఉంటుంది ఉప్పగా ఉంటుంది తేడా ఏమిటంటే ఈ నీటి బొట్టు ఆ సముద్రం యొక్క ఒక అంశ అంటే అంశాం అది అంశి ఇది అంశ ఈ నీటి బొట్టు ఎక్కడి నుంచి వచ్చింది అంశిలోంచి వస్తుంది మళ్ళీ ఎక్కడ కలిసిపోతుంది అంశిలోనే కలిసిపోతుంది సో అంతే అంశాంశి భాగము జీవుడికి ఈశ్వరుడికి భేదము జీవుడికి ఈశ్వరుడికి సంబంధము అట్టిదియే కనుక సముద్ర సముద్రానికి ఏ ఏ లక్షణాలు అయితే ఉన్నాయో అవన్నీ బిందువు ఎన్ను ఉంటాయి సింధువే బిందువుగా వస్తుంది బిందువే సింధువును కలుస్తుంది సో అదేవిధంగా మహాకాశానికి ఏ లక్షణాలైతే ఉంటాయో ఘటాకాశానికి అవే లక్షణాలు ఉంటాయి మహాకాశమునకు అవయవాలు ఉంటాయా ఉండవు ఘటాకాశానికి ఉండవు అంటే మహాకాశాన్ని ముక్కలు చేయడానికి వీలుండదు ఘటాకాశాన్ని ముక్కలు చేయడానికి వీలుండదు ఘటాన్ని మొక్కలు చేయొచ్చు ఘటాకాశాన్ని మొక్కలు చేయడానికి వీలుండదు మహాకాశానికి రంగు పడుతుందా రంగు బ్రష్ తీసుకుని రంగు వేసారనుకోండి మహాకాశానికి పడుతుందా పట్టదు అంటే లేపము లేదు అని అర్థం నిర్లేపము మహాకాశం ఘటాకాశము అంటే ఘటానికి వేయచ్చు రంగు ఘటాకాశానికి రంగు వేసేది ఉండదు కాబట్టి మహాకాశమునకు ఏ లక్షణాలు ఉంటాయో ఘటాకాశానికి కూడా అవే లక్షణాలు ఉంటాయి అదేవిధంగా ఈశ్వరుని ఎందు ఏ లక్షణాలు ఉంటాయో జీవుని ఎందుకు కూడా అవే లక్షణాలు ఉంటాయి ఈశ్వరుడు అకర్తృ అభోక్తులు ఆత్మ చైతన్య స్వరూపుడు జీవుడు కూడా అరిచే కాబట్టి ఈశ్వరుని యొక్క ఈ కర్మరహస్యాన్ని మనం తెలుసు ఇది కర్మసిద్ధాంతం కాదు ఇది కర్మసిద్ధాంతం ఆ గోళ వేరు ఈ కర్మతత్వాన్ని తెలుసుకున్నట్లయితే మనిషి కర్మబంధం నుంచి బయటపడతాడు ఎప్పుడు కూడా ఆ కర్మ విషయంలో సరైనటువంటి అవగాహన ఉండాలి ఓ మాట్లాడతారు మహాత్ముడు వీడు నేను కర్మ చేస్తాను అని బయలుదేరుతాడు కానీ కర్మ వీడిని కర్తం చేసి కూర్చోండి గమనించారా కర్మ కర్మ కర్ణికలియే ఓ అడే పడతా ఒక కర్మ హీ తీసుకో కర్తా బనాకే పెట్టడు కర్మ పూర్తి కాకముందే కర్తయి కూర్చుంటాడు ఇంకా కర్మ మొదలు కాలేదా కర్త అయిపోతాడు అహంకరిష్యే అంటే కర్త అయిపోయాడు అంతే కదా ఆయుర ఆరోగ్యైశ్వర్యాభివృద్ధి అర్థం అంటే ఫలం కూడా ఫిక్స్ చేసేసుకోండి నేను కర్తనై ఈ ఫలం కోసం కర్మను చేస్తాను అని ఎప్పుడైతే డిక్లేర్ చేశాడో ఇంకా కర్మ విధిని కాలేదు ఇంకా నిప్పు తీసుకురావాలి అగ్నిహోత్రాన్ని వేల్దాలి నీ దాన్ని ఖరిగించి మంత్రని చెప్పి నీళ్ళు రెండు నేత చొక్కరు ఇంకా నేను మంటలో వేయటం తర్వాత ముందే కర్త భోక్త అయిపోయి కూర్చున్నాడు అందుచేతనే మరి కర్మబంధము అంటే ఎలా ఉంటుంది కష్టం వెరీ క్రిటికల్ థింగ్ ఇట్ సో అయితే నీవు కర్మ జరుగుతూ ఉంటుంది నువ్వు కర్తవు కావు భోక్తవు కావు ఈ పరిస్థితిని ఎలా వర్ణించాలి ఈశ్వరుని యొక్క పరిస్థితి అదే కర్మ అవుతూ ఉంటుంది నడుస్తూ ఉంటాయి కానీ ఈశ్వరుని ఎందుకు కర్తృత్వం లేదు భోక్తృత్వం లేదు ఇక బాధ్యం చాలా చిత్రంగా ఉండేది ఇదే విధంగా నేను నేను కర్తృత్వ భోక్తృత్వములు లేని శుద్ధ సాక్షి చైతన్య స్వరూపుడను క్రియ నడుస్తూ ఉంటుంది క్రియ లేకుండా వీడు రాయిలాగైపోతాయని మీరు అనుకోద్దు క్రియ నడుస్తూ ఉంటుంది అదే మరి దాంట్లో ఉండే నేర్పేది యోగ కర్మసుకౌశలం ఆ నేర్పు ఏమిటా నేర్పు కర్మలుంటూనే ఉంటాయి కానీ బంధం ఉండదు కర్మలు ఉంటాయి బంధం ఉండదు ఇది ఎలాగంటే ఒక చోరుడు వచ్చాడు వచ్చి చిన్న పిల్లవాడు ఉన్నాడు ఇంట్లో ఆ చిన్నపిల్లవాడిని వాడు వీడు చోరీ చేయాలంటే వాడు అడ్డొస్తాడని వాడిని తాళ్ళతో కట్టేశాడు ఆ పిల్లాడిని కట్టేసాడు సరే ఆ పిల్లాడు అలా కూర్చున్నాడు ఆ వాడు చోరీ చేస్తున్నాడు అంటే ఆ ఇనప్పట్లో ఉన్న డబ్బంతా పెట్టి సంఖ్యలోకి వేస్తున్నాడు వేసుకుంటే ఈ పిల్లాడు పిలిచాడు ఏ అంకుల్ ఇదర్ దేక్ అన్నాడు నాగేశ్వడ్ అన్నాడు వాడు ఆ డబ్బు పెట్టిలో వేయడం మనసు వీడికేసి చూశాడు చూడు నువ్వు నన్ను కట్టేవాళ్ళు నేను కట్టేయని గట్టిగా కట్టావు చాలా గట్టిగా కట్టాను చూడు నువ్వు గట్టిగా కట్టనేలేదు చూడు అని ఇలా ఇల్లా అని దాని నుంచి బయటకు వచ్చేస్తాను కట్టుకట్టలేదు బాడు ఆశ్చర్యపోతాడు అరే నేను ఇంత పెద్ద పొలిపేసి వీడి చెప్తే గట్టిగా కడితే వీడు అంత తేలిక ఎలా వచ్చేసాడు అని వాడు ఆశ్చర్యపోతాడు ఆశ్చర్యపోయి ఆ మాటే అడుగుతాడు అరే నేను అంత గట్టిగా కడితే నువ్వెలా వచ్చేసేవాడు నీకు కట్టడం చేత కాదు నీకు చేతనం నాకు చేతనవు అది కా ఎలాగ కట్టాలి చెప్పు అంటే చెప్తాను నిల్ నేను నీకు కట్టి చూపిస్తాను అని చూసుకుంటాడు వాటికి కట్టి చూపిస్తాను కట్టి చూపించి ఆ కవిడి వేసి అంటాడు ఇంక ఇప్పుడు నువ్వు కదలలేవు అంటాడు ఓహో అలాగా అని ట్రై చేస్తాడు కదా కరెక్టా నీకు చెప్పింది నేను అసలు కట్నే లేకపోయాను నువ్వు చాలా బాగా కట్టావు అని అంటాడు అని సరైతే నేను ఒప్పును అది నేర్పు ఇప్పుడు చిన్నపిల్లవాడు పెద్దవాడు కాదు ఈ సీది మీకు అర్థమైందా సో చిన్నపిల్లవాడు పెద్దవాడు పాయింట్ కాదు నేర్పు తాడు పలుపు ఇటు తిప్పుతాడు ఇటు తిట్టు పది గుళ్ళు వేస్తాడు అయినా మీరు తక్కువ దాని నుంచి బయటకు వస్తాడు అంటే సో ఆ రకంగా కర్మలు చేస్తూనే ఉంటాడు జ్ఞానం కర్మలు అయిపోతూ ఉంటాయి కర్మలు చేస్తూనే ఉంటాడని లోక దృష్ట్యా ఆ రకంగా అన్నాం తప్ప ఆయన ఎందుకు ఖర్చు వస్తూ ఉండడు భోక్తృత్వం అసలే ఉండదు స్త్రీలు నడిచిపోతూ ఉంటాయి బంధం అనేది ఉండదు కర్తృత్వ భోక్తృత్వములు ఉండవు ఇది యోగ కర్మసు కౌశలం ఇది కౌశలం అంటే శంకర్లు బాగా వర్ణించారు అక్కడ కాబట్టి కర్తృత్వ భోక్తృత్వములు లేకుండగా కర్మలను చేయుగా ఇది చాలామంది ఓ పొరపాటు చేస్తూ ఉంటారు లోకంలో నేను చూస్తూ ఉంటాను అని చేత నేను చెప్తున్నా నేను చూసిన అనుభవం నీకు చెప్తున్నాను మీకు ఉపయోగపడుతుందనే ఒక ప్రేమతో చెప్తున్నాను చాలామంది ఏమంటారంటే అది ఎలా కుదురుతుందండి కర్మఫలం లేకుండా కర్మ చేస్తాం అనేసి అయిపోయింది చూశారా శ్రీకృష్ణుడు ఏమంటున్నాడు నన్నే కర్మఫలే స్పృహ అని ఆయన అంటుంటే వీడు ప్రశ్న ఏమన్నా వేస్తాడు కర్మఫలం లేకుండా కర్మ ఏం అంటే ఏంటి అక్కడ చెప్పింది యాక్సెప్ట్ చేయడనమాట ఈజ్ నాట్ యాక్సెప్టింగ్ వట్ ఈస్ స్టోన్ పెద్ద దోషం చెప్పిన దాన్ని ముందు డైరెక్ట్గా రిసిస్ట్ చేయకూడదు యాక్సెప్ట్ చేయాలి మన అనుభవానికి అది పోగదు అయినా కూడా యాక్సెప్ట్ చేయాలి శాస్త్రం చెప్తోంది కదా కాబట్టి కర్మ ఫలముల ఎందు లేకుండగా కర్మను చేయుట సంభవము అంతేకాదు అలాగే చేయాలి కూడా అంతేకాదు అలా చేస్తేనే కృతార్థత ఉన్నది తర్వాత కర్తృత్వం లేకుండా కర్మలను చేయడం ఎలా కుదురుతుంది అని ఇంకొక ప్రశ్న కుదురుతుంది కుదరడమే కాదండి అది సంభవము సంభవము మాత్రమే కాదు అభిష్టము కూడా అలాగే చేయాలి నిజానికి అలా చేయడంలోనే కృతార్థత అది కాబట్టి కర్తృత్వభోక్తృత్వములు లేకుండా కర్మను చేయుట ఇది ఒక ఛాలెంజ్ దానికే కర్మయోగము అని పేరు కర్తృత్వభోక్తృత్వములతో కర్మలను చేయుటయే సంసారం కర్తృత్వ కర్తృత్వ భోక్తృత్వ రక్షణ సంసార అకర్తృ అభోక్తృ ఆత్మస్వరూప అవి శంకరుల యొక్క వచనాలు కాబట్టి సంసార బంధము అంటే కర్తృత్వ భోక్తృత్వమే ఆత్మస్వరూప జ్ఞానము అంటే అకర్తృ అభోక్తృ ఆత్మయే సో చాలా మౌలికమైనటువంటి విషయం కర్మ అనే ఫీల్డ్లో ఆత్మస్వరూపానికి జ్ఞానము అజ్ఞానము రెండింటి మధ్యలో ఉండేటువంటి తేడా చాలా స్పష్టంగా మనకి తెలుస్తూ ఉంటుంది దాన్ని స్వీకరించి మనం అనుభవానికి తెచ్చుకునే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది దీనికి ఒకటి రెండు అభ్యాసాలు కూడా ఉంటాయి మనల్గా శ్రవణం చేస్తూ అంటే ఎలా ఆలోచించాలంటే నేను చేస్తున్నాను అని అనిపించిన నేను చేస్తున్నానా ఇదంతా అని ప్రశ్న చేసుకోవాలి ఇప్పుడు కొంతమంది అంటారు నేను పిల్లల్ని భార్య పిల్లల్ని సంసారాన్ని పోషిస్తున్నాను అంటెడ్ భర్త అంటే ఎవరు పోషించువాడు విభర్తీకి భర్త సో భృ భ్రూ అంటే పోషించుట నేను పోషించు వాడను భరించు వాడను అంటే బాధ్యత తీసుకుని వీళ్ళందరినీ నేను పోషిస్తున్నాను కాబట్టి నేను భర్తను భార్య అంటే పోషించబడేది భార్య ఆ పదాలే అలా వచ్చాయి కదా సరే కొన్ని భర్తను ఉండవాలనుకుంటారు ఆమె ఆమె భర్త ఎవరన్నాంటి ఆమె భర్త అలా ఈయన భార్య ఎవరంటే ఆమె ఈయన భార్య లోకం వ్యవహారం పదప్రయోగం తప్పేం కాదు పదప్రయోగం మీద మన దెబ్బలాట కాదు ఇప్పుడు వీడు ప్రశ్న వేసుకోవాలి ఏమని నేను పోషిస్తున్నానా మనం పోషిస్తున్నామా ఇతరులను లేదా అందరితో పాటు మనం కూడా పోషించబడుతున్నామా ఏది సత్యము సూక్ష్మంగా చూసుకుంటే ఎవళ్ళు ఇంకొకళ్ళని పోషించి ఉండదు అందరినీ పోషించేవాడు శ్రీహరి ఒక్కడే అని అలా దాన్ని భక్తి అంటారు ఆత్మస్వరూపము అకర్త దాన్ని జ్ఞానము అంటారు తాత్పర్యం ఒక్కటే భాష వేరు తప్ప తాత్పర్యం ఒక్కటే కనుక ఆ తను కర్మను చేసేప్పుడు ఈ కర్మను నేను నేను యథార్థంగా చేస్తున్నానా లేక ఈ దేహము మనస్సు ఈ ఉపాధి ద్వారా ఈ క్రియ ఘటిల్లుచున్నదా ఇప్పుడు ఉచ్స ఉన్నాయి అవి మనం చేస్తున్నామా లేక ఈ దేహేంద్రియములు ఎన్నో ఘటిల్లుతున్నాయా అంటే శ్వాస ఈ దేహమునందు ఘటిల్లుతోంది తప్ప మనం ఏం చేయట్లేదు మనమేం చేయాలంటే నిద్రలో కృష్ణార్పణం అయిపోతాం మనం ఉన్నాం కదా చేయటానికి కాబట్టి శ్వాస ఎలాగైతే ఘటిల్లుతున్నదో మన ప్రమేయం లేకుండా మన కర్తృత్వం లేకుండా హృదయము కొట్టుకుంటా మన కర్తృత్వం లేకుండా ఘటిల్లుతోంది రక్త ప్రసారం మన కర్తృత్వం లేకుండా ఘటిల్లుతోంది భోజనం దగ్గర నేను భోజనం చేస్తున్నాను అనుకుంటాడు కొంతమంది వంట చేసుకుని భోజనం చేసుకుంటారు కొంతమంది బ్రహ్మచారులు వీళ్ళు హోటల్లో ఏం జండి పనులే అని వాళ్ళే వంట చేసుకుని చక్కగా భోజనం చేసుకుంటారు నాకు తెలుసు బ్రహ్మచారి పెద్దగా వంట చేసుకుని పాతకాల పద్ధతి పోయ్యాడి వంట చేసుకుని పోయి వేసవి కాలం స్నానం చేసి వచ్చి తాను వండుకున్నటువంటి భోజనం తాను చక్కగా భోజనం చేసి కూర్చుని వాళ్ళు కర్త భోక్త కర్తా భోగుతా సో ఆ విధంగా వంట చేసుకుని భుజించి నేను కర్తను నేను భోగుతాను అని వీడు అనుకుంటాడు ఇప్పుడు వండేప్పుడు నేను కర్తను భోజిసేపు నేను భోగుతాను సరే భో అంటే హీస్ కాన్షియస్ ఆఫ్ ఇటు కర్తను అన్నాడంటే హీఇస్ కాన్షియస్ ఆఫ్ దట్ యాక్షన్ నేను కర్తను దాన్ని తన మీద ఇప్పుడు నిద్రపోయాడు నేను నిద్రలో గాలి తీరుస్తున్నాను అని అనుకుంటాడా అనుకోడు దట్ మీన్స్ హీఈస్ నాట్ కాన్షియస్ ఆఫ్ దట్ యాక్షన్ యాక్షన్ ఉంది కానీ కాన్షియస్ కాదు వంట ఉండేప్పుడు నేను కర్తను అనుకుంటాడు అంటే హీఈ్ సెల్ఫ్ కాన్షియస్ అబౌట్ దట్ యాక్షన్ ఆ రకంగా కర్తృత్వాన్ని తన మీద అనుపించుకుంటాడు భోజనం చేసేప్పుడు నేను భోక్తను అనుకుంటాడు ఇప్పుడు మీరు చూడండి ఇప్పుడు అన్నం ముద్ద కలుపుకున్నారు ఏదో సాంబారో ఏదో మీరు ప్రేమగా తయారు చేసుకున్నది కలుపుకున్నారు సో ఇప్పుడు నేను భోక్తను నేను తింటున్నాను అని చేతిలోకి తీసుకున్నారు నోట్లో పెట్టుకున్నారు నాకు వెళ్ళారు అంతవరకే మీ కర్తృత్వం అయినా భోక్తృత్వం దిగితే ఇంకా మీరు కర్త కదా భోగతా కదా కథ అది ఎక్కడికి పోయింది దాని మూమెంట్ ఏమిటో కూడా మీకు తెలియదు ఇప్పుడు నోట్లో ఉండగా తెలుస్తూ ఉంటుంది తెలుస్తూ ఉంటుంది కదండి ఇవర్ కాన్షియస్ టేస్ట్ బడ్స్ ద్వారా యూఆర్ కాన్షియస్ ఓకే ఇది తెలుస్తుంది ఈ ఈ సాంబార్ రైస్ తెలుస్తుంది కారంగా బాగుంది అయితే కారం పోయింది వాటెవర్ ఒకసారి కంఠం దిగిపోతే యూఆర్ నాట్ ఈవెన్ కాన్షియస్ ఆఫ్ దట్ ఫుడ్ అది అది ఏమైపోయింది ఎక్కడికి పోయింది మీకేం తెలియదు యూఆర్ అన్అవేర్ ఆఫ్ ఇట్ యు ఆర్ నాట్ కాన్షియస్ ఆఫ్ ఇట్ ఇంకా తర్వాత అది కిందకి పోయింది ఏవో ఇవచ్చిన సైన్స్ పుస్తకాలు చదివి ఏమవుతుందో మీరు తెలుసుకున్నారు తప్ప పూర్వం వాళ్ళకి పాపం అది కూడా తెలిసింది కదా వాళ్ళు ఏమనుకునే వాళ్ళకి ఏమో ఏమైందో ఏం తెలుస్తుందండి మీకు మాత్రం ఏం తెలుస్తుందండి లోపల ఏమవుతుందో మీకు మాత్రమేం తెలుస్తుంది అంతా సక్రమంగా ఉన్నంత కాలం ఏమీ తెలియదు ఏదైనా తేడా వస్తే తెలుస్తుంది తప్ప కాబట్టి ఈ ఈ క్రియ ఈ పచన క్రియ ఇది భోజనం చేసేది అరగంట పచనానికి ఎనిమిది గంటలు పడుతుంది మరి ఎనిమిది గంటలు జరిగే క్రియ గురించి వీడికి ఏమీ సంబంధం లేదు అరగంట క్రియకే సంబంధం అంటే ఈ క్రియా సంబంధం ఎందుకు వచ్చింది అభిమానాన్ని బట్టి వచ్చింది నేను చేస్తున్నాను అని అభిమానం ఉంటే దాంతో బంధము అభిమానం లేకపోతే క్రియ నడుస్తూ ఉంటుంది కాబట్టి క్రియ ఉంది కాబట్టి కరెక్ట్ ఇది చేరాలి అనే వీలేమీ లేదు అందుకోసమే దృష్టాంతం చెప్పాను వాట్ ఎవర్ సో కర్మ ఫలంతో సంబంధం లేకుండగా కర్మలను చేయుట సంభవము అభీష్టము కర్తృత్వం లేకుండా కర్మలను చేయుట సంభవము అభీష్టము అందుకోసం ఈ వివరంగా చెప్పడం ఏంటి ఇప్పుడు దానికి ఒక దృష్టాంతాన్ని చెప్తున్నారు ఆ దృష్టాంతానికి వెళ్ళి ముందు ఒకసారి ఆ భాష్యం చూద్దాము నీపీ నం ఈశ్వరం తాని భూతగ్రామస్య విషమసర్గ కర్మాని నిబద్ధంతి నిబంతి అంటే బంధించుతున్నవి అని నా పెట్టుకోవాలి అక్కడ నా ముందు కదా అక్కడికి వస్తుంది అంటే బంధించుటలేదు అని అర్థం చేసుకోవాలి లేదని బంధించుతున్నవే అనుకోకూడదు సో నా వస్తుంది అక్కడికి సో నేను ఈశ్వరుడను ఈశ్వరుడనైనా నన్ను తాని కర్మాని ఆ కర్మలు బంధించుటలేదు నా నిబద్ధమే ఆ కర్మలంటే ఏంటి ఈ భూత సమూహమునంతరం ఈ ప్రాణ సముదాయమునంతరం సృష్టించిన కర్మ ఉన్నది కదా అది ఆ కర్మ కూడా విషమంగా ఉన్నది కదా సృష్టి విషమ సృష్టి సో విషమ సర్గ నిమిత్తాన్ని విషమ సర్గం చేసాడు అంటే సుఖ దుఃఖ రూపంగా కొంతమంది సుఖాన్ని కొంతమంది దుఃఖాన్ని అనుభవించే రూపంగా సృష్టి జరిగింది కనుక ధర్మా సుఖ దుఃఖాలతోటి వాటికి హేతువైనటువంటి ధర్మాధర్మాలతోటి ఈశ్వరులకు సంబంధం ఉండాలి కదా అని ఏ శంక కలదో ఆ శంకని పరిహరిస్తో విషమ సర్గము కలదు అంటే విషమ సృష్టి కలదు వాటికి నిమిత్తమైన ధర్మాధర్మములు కూడా కలవు కానీ ఆ ధర్మాధర్మముల యొక్క కర్తృత్వం కానీ భోక్తృత్వం కానీ నా ఎందు లేదు మనస్వరూపం విషయం కూడా అంతే